లేఖలు సంఖ్య నూట నలభై ఏడు ఇరవై ఏడు నిన్న మధ్యాహ్నం మలయాళం పుస్తకం ఏదో చదువుతున్నారు భగవాన్ సమీపస్థులలో ఒకరు అదేమి వాసిష్టమా అని అడిగితే అవును అన్నారు భగవాన్ అక్కడి వారిలో ఒక పండితుడు ఉండి ఆ వాసిష్ఠ గాథలను గురించే శ్రీవారితో ప్రసంగిస్తూ స్వామి జ్ఞానోపార్చనకు అనేక ప్రతిబంధకాలు ఉంటవి కదా అని ప్రశ్నించాడు సోఫాకు చేర్లబడ్డ భగవాన్ లేచి కూర్చుని అవునండి వాటినే భూత భవిష్యత్ వర్తమాన ప్రతిబంధకాలు అంటారు ఆ ప్రతిబంధత్రయంలో భూత ప్రతిబంధకానికి ఉపనిషత్తుల్లోనూ వాసుదేవ మననంలోనూ ఒక కథ చెప్పారు ఏమంటే బహు కుటుంబి ఒక బ్రాహ్మణుడు జీవనార్థం ఒక ఎనుమును సంపాదించి పాలు పెరుగు నెయ్యి మొదలైనవి విక్రయించి ఆలుబిడ్డలను పోషించేవాడు ఆ గేదెకు పచ్చిక పత్తిగింజలు మొదలైనవి పెట్టి సాకుతూ తదేక నిష్ఠుడై ఉంటూ ఉంటే కొన్నాళ్లకు అతని ఆలుబిడ్డలంతా క్రమంగా నశించారు ఆ వెనుక ద్విగుణీకృత ప్రేమతో తన సర్వస్వం ఆ గేదెగానే భావించి పోషిస్తూ ఉంటే కొన్నాళ్లకు ఆ ఎనుమున్ను అతడు ఏకాకి సంసారం మీద తుచ్చత్వ బుద్ధి పుట్టి సన్యసించి సద్గురువు సాన్నిధ్యంలో శ్రవణ మరణాదులు చేశాడు కొన్నాళ్లకు ఆ గురువు అతన్ని పిలిచి ఏమో చాలా దినాలుగా శ్రవణం చేశావే ఏమైనా కృతకృత్యత కనపడిందా అని అడిగాడు ఆ విప్రుడు కథంతా చెప్పి స్వామి ఆ కాలంలో మా పోషణకు ఆధారంగా ఉన్న ఆ గేదెనే ఎక్కువ ప్రేమించేవాణ్ణి అది ఎప్పుడో గతించింది కదా అయినా ఈ శ్రవణ మనన నిధ్యాసల కాలంలో ఆగేదే సదా సాక్షాత్కారమై ఉంటున్నదే ఏం చేసేది అని యథార్థం మనవి చేసుకున్నాడు అది భూత ప్రతిబంధమని నిశ్చయించిన గురువు ఒక యుక్తితో నాయన బ్రహ్మమును అస్థి భాతి ప్రియము అంటారు అస్థి అంటే ఉన్నది భాతి అంటే ప్రకాశించేది ప్రియము అంటే ప్రియమైనది అని ఆ గేదె నీకు ప్రియమైనది కనుక అది బ్రహ్మమే దానికి నామ రూపం ఉన్నది ఇక నీవిప్పుడు ఏం చేయాలంటే నీ నామ రూపాలు వదిలావంటే ఉండేది బ్రహ్మమే అందువల్ల నామరూపాలు వదిలి ధ్యానించు అని చెప్పారు అంతటితో ఆ రెండూ విడిచి ధ్యానిస్తే అతనికి జ్ఞాన సిద్ది కలిగింది అదే భూత ప్రతిబంధకం వాస్తవానికి ఉన్నది అనేది ఒక్కటే అది ఎప్పుడు ఎక్కడా ఉన్నదే ఇదిగో బల్ల ఉన్నది అదిగో పక్షి ఉన్నది అడుగో మనుష్యుడున్నాడు అంటాం నామరూపాల భేదమే కాని ఉన్నది అనేది సర్వత్రా ఏకమై ఉన్నదే కదా అదే అస్థి ఇది ఉన్నది అనేందుకు చూచేవాడకుడు ఉండాలి ఆ చూచే తెలివే భాతి అది చూడాలి ఇది కావాలి అన్నది ఉంటే కదా చూచేది వినేదిను అదే ప్రియము ఈ మూడు సహజస్వరూప లక్షణం వీనినే సచ్చిదానందములని అంటారు అన్నారు భగవాన్ ప్రియం కూడా సహజమే అయితే దేన్ని చూసినా ప్రియం ఉండాలి కదా పులి పాము ఇత్యాదుల మీద ప్రియం ఉండదే అన్నాడు ఒక భక్తుడు మనకు ఉండకపోవచ్చు కాని ఏ జాతికి ఆ జాతి ప్రియమే కదా పులిని చూస్తే పులికి ప్రియం పాముని చూస్తే పాముకు ప్రియం జారుడికి జారుడు చోరుడుకి చోరుడు ప్రియం ఇట్లాగే ఒక్కొక్కటి ప్రియమనేది ఉండనే ఉన్నది చిత్రపటం ఎప్పుడు ఉన్నదే అది అస్థి చూచేవాడు చూపించే వెలుగు భాతి ప్రియమును నామరూపాలతో కూడిన చిత్రాలు వస్తవి పోతవి వాటిని చూచి భ్రమించక తోసివేస్తే ఉండే తెర ఉండనే ఉంటుంది ఆవరణతో కూడిన చిన్న లైటుతో అంటే గొట్టంలో నుండి వచ్చే సన్నని కాంతితో తెర బొమ్మలను చూస్తాం ఆ ఆవరణ రహితమైన పెద్ద లైట్ వేస్తే కనపడతావా అంతా ఒకే వెలుగు అవుతుంది కదా అట్లాగే మనస్సనే చిన్న లైటుతో చూస్తే నానా రంగుల ప్రపంచం గోచరిస్తుంది ఆత్మజ్ఞానమనే పెద్ద లైటు వేస్తే అంతా ఒకే వెలుగవుతుంది అంతే అని సెలవిచ్చారు భగవాన్ లేఖలు సంఖ్య నూట ప్రతిబంధాలు ఇర ఆరు తొమ్మిది పంతొమ్మిది వందల నలభై ఏడు భగవాన్ భూత ప్రతిబంధాన్ని గురించి చెప్పేదంతా వింటూ ఉన్న భక్తులకరు నిన్న ఉదయం శ్రీవారి సమీపంలో కూర్చుని నిన్న భగవాన్ భూత ప్రతిబంధాన్ని గురించి దాని నివృత్తిని గురించి దృష్టాంతపూర్వకంగా సెలవిచ్చారు కాని వర్తమాన భావి ప్రతిబంధాలను గురించి చెప్పలేదే అన్నారు సరిపోయింది విద్యారణ్యుల వారు ఈ ప్రతిబంధత్రయాన్ని గురించి వాటి నివృత్తిని గురించి పంచదశిలో వివరంగా చెప్పి ఉన్నారే అన్నారు భగవాన్ పంచదశి చదవలేదు భగవాన్ అనే ఆ భక్తుడంటే అట్లాగా అయితే చెప్తానుండండి అంటూ ఈ విధంగా సెలవిచ్చారు భగవాన్ భూత ప్రతిబంధాన్ని గురించి నిన్న చెప్పాను కదా వర్తమాన ప్రతిబంధం అంటే విషయాశక్తి అని ప్రజ్ఞామాంద్యమని కుతర్కమని విపర్యయ దురాగ్రహమని నాలుగు విధాలుగా చెప్పబడుతుంది అందులో విషయాశక్తి అంటే విషయాల మీద గాఢమైన ఆసక్తి కలిగి ఉండడం ప్రజ్ఞామాంద్యం అంటే గురువులు చెప్పిన అర్థజ్ఞానం బుద్దికి ఎక్కకుండా ఉండడం కుతర్కం అంటే గురువులు బోధించిన అర్థానికి విపరీతార్థం తోచడం విపర్య దురాగ్రహం అంటే నేను శ్రోత్రియుణ్ణి పండితున్ని విరక్తుణ్ణి అనే దేహేంద్రియాదులందు ఆత్మత్వ బుద్ది కలగడం వీనిని వర్తమాన ప్రతిబంధకాలు అంటారు వీటికి నివృత్తి ఎట్లాగూ అంటే శమ దమ ఉపరతి తితిక్షల వల్ల విషయాశక్తియు తిరిగి తిరిగి శ్రవణం చేయటం వల్ల ప్రజ్ఞామాంద్యమున్ను ఆ విన్నది మననం చేయటం వల్ల కుతర్కమును నిధిధ్యాస వల్ల విపర్యాస దురాగ్రహమును నివృత్తి కాగలవు పై విధంగా ప్రతిబంధానికి నాశం కలుగుతూ ఉంటే ముముక్షులైన వారికి తానే ఆత్మస్వరూపం అన్న నిశ్చయబుద్ది కలుగుతుంది ఇదే వర్తమాన ప్రతిబంధ లక్షణం దాని నివృత్తికి మార్గమును ఇక భావి ప్రతిబంధం ఉన్నదే అది పాపకర్మ వల్ల ఎప్పుడు వచ్చేది తెలియకుండానే వచ్చేటటువంటిది ఎట్లా తెలుసుకోవచ్చును అంటే సన్నిహితమైన పాపకర్మం ముముక్షులైన వారికి ఒక విధంగా రూఢమై దయారూపమైన ఆసక్తిని పుట్టించును దానిని భావి ప్రతిబంధము అని తెలుసుకోవాలి ముముక్షువైన వాడు ఆ ఆసక్తిని భావి ప్రతిబంధమని తెలుసుకోలేక నేను అకర్తను అసంగుణ్ణి కదా ఈ ఆసక్తి నన్నేం చేస్తుంది అని దాన్ని నిరోధించకుండా ఉంటే ఆ ప్రతిబంధం వాడికి కొన్ని జన్మలు కలిగించకుండా పోదు భావి భావితిబంధం జన్మలు కలిగిస్తుందని అనడానికి ప్రమాణంగా వామదేవులకు ఒక జన్మ భరతునకు మూడు జన్మలు మరికొందరికి అనేక జన్మలు కలిగినవని శృతి స్మృతి పురాణాదుల్లో చెప్పబడి ఉన్నవి అందువల్ల ముముక్షువు ఈ చెప్పబడ్డ ప్రతిబంధత్రయాన్ని విచారించి అవి తన్ను అంటకుండా ఉండేటట్లు తొలగించుకోవాలి అట్లా చేయకుంటే వాడికి నిశ్చయంగా కొన్ని జన్మలు కలగడానికి సందేహమే లేదు ఏ ఒక్కనికి గాని ఏ జన్మలో ఈ ప్రతిబంధత్రయం నశించిపోతుందో వాళ్లకు ఆ జన్మలో ముక్తి సిద్దం అని విద్యారణ్యుల వారు చెప్పారు వాసుదేవ మననంలో కూడా ఇదంతా ఉంది ఇంకా అందులో ఈ ప్రతిబంధాలకు అనుగుణ్యంగా ఎన్నో కథలు చెప్పారు భర్జువు కథ యజ్ఞ కథ చమత్కారంగా ఉంటవి ఆసుర వాసనను గురిచి చెప్పింది మరీ చిత్రం అన్నిటికీ దృష్టాంతపూర్వకంగా ఒక్కొక్క కథ చెబుతారు ఇందులో మీరదీ చూడలేదా అన్నారు చిన్నప్పుడప్పుడో చూచాను కాని భగవాన్ ఇప్పుడు సెలవిచ్చేదాకా అందులో ఇంత విషయం ఉన్నదని అనుకోలేదు ఇక ముందు చూస్తాను భగవాన్ అంటూ వినయంతో సెలవుపుచ్చుకున్నాడు ఆ భక్తుడు లేఖలు నూట బృందావనం ఇరవై ఎనిమిది తొమ్మిది పంతొమ్మిది ఉదయం ఉత్తర దేశస్థులకరు ఒక చీటీ రాసి చేతికిచ్చారు ృందావనంలో శ్రీకృష్ణు నిజస్వరూపం దర్శిస్తే నా కష్టాలన్నీ తొలగించుకునే శక్తి లభిస్తుందా వారిని దర్శించి నా భారమంతా అర్పించాలని కోరికగా ఉన్నది అని దానిలో ఉన్న సారాంశం భగవాన్ చూచి దానికేమి అట్లే చెయ్యవచ్చును వారిని చూచిన వెనుక మన భారమంతా వారిపైనే ఉంటుంది ఇప్పుడు మాత్రం ఆ చింత మీకెందుకు భారమంతా వారిపైనే వేస్తే వారే చూచుకుంటారు అన్నారు నేనిప్పుడు ఆ కృష్ణుని నిజరూపం చూడాలంటే బృందావనానికే వెళ్లి వారిని ధ్యానించాలా ఇక్కడ ఉండి ధ్యానించినా సరేనా అన్నారు ఆ పృచ్చకులు తన ఉనికి తానెరిగి తాను ఎక్కడుంటే అక్కడే బృందావనం కాని ఎక్కడో బృందావనం ఉన్నదని పరిగెత్తనక్కరలేదు వెళ్లవలనన్న తీవ్రత కలవారు వెళ్లవచ్చునే కాని వెళ్లకుంటే లాభం లేదు అన్న నిబంధన ఏమున్నది భగవద్ తానున్న చోటే బృందావనం తానెవరో తన ఉనికి ఏదో విచారించి తెలుసుకుంటే తానే కృష్ణుడవుతాడు సకల విషయ వాసనలు తనలో అనుగుటయే తన్నర్పించుకునుట ఆ వెనుక మన భారం అతనిదే అన్నారు భగవాన్ ఒక శాస్త్రి గారు ఉండి స్వామి గీతలోనే వివిక్త దేశ సేవిత్వం అరతిరు జన అని చెప్తారే వివిక్త దేశం అంటే ఏమి అన్నారు పరమాత్మ తప్ప వేరేది లేకుండా ఉన్నదే వివిక్త దేశం అరతిర్ జన అంటే విషయాదులతో చేరకుండా ఉండడమే విషయాలే జన అవి లేనిదే వివిక్త దేశం అన్నారు భగవాన్ భగవాన్ సెలవిచ్చే ఆ వివిక్త దేశం అపరోక్షమన్నమాట అయితే గురూపదిష్ట మార్గాను వర్తి అయి వివిత దేశంలో ఉండి సాధన చేస్తే కదా ఆ అపరోక్ష స్థితి పొందగలగడం అన్నారు ఆ పృచ్గలు అదేనండి వాసుదేవ మననం మొదలైన గ్రంథాలలో గురు సాన్నిధ్యంలో ఉండి శ్రవణ మననాదుల వల్ల పరోక్ష జ్ఞానం పొంది వెనుక సాధన వల్ల పరిపక్వ చిత్తులై అపరోక్ష జ్ఞానం పొందాలన్నారు విచార సాగరంలో అపరోక్షం ఎప్పుడూ ఉన్నదే ప్రతిబంధకాలే పరోక్షం ఆ ప్రతిబంధకాలు పోగొట్టుకోవాలే కాని అపరోక్షాన్ని పొందడానికి ప్రయత్నం అనవసరం అన్నాడు ఏదైనా ఒకటే వస్తుమైనా శ్రవణాదులు ఆవశ్యకమే ప్రతిబంధ నివారణార్థమైనా శ్రవణాదులు అవసరమే త్రివిధ ప్రతిబంధకాలు తొలగిన వారు నివాత దీపం వలను నిస్తరంగ జలదివలను ఉంటారని ఉపమానాలు చెప్తారు ఆ రెండు నిజమే తనలో తానున్నట్లు కన్నప్పుడు నివాత దీపం వలను తానే అంతటా ఉన్నట్లు కన్నప్పుడు నిస్తవలను ఉంటారు అని సెలవిచ్చారు భగవాన్ లేఖలు నూట వెలగల కూరలు పద్దెనిమిది పది పంతొమ్మిది ఈ మధ్య ఆహారంలో ఏవో హెచ్చు రావడం వల్ల భగవాన్ శరీరం కొంచెం నలతగా ఉంటూ వచ్చింది అది గమనించి ధన సంపత్తి కల్లా కమలారాణి అనే ఒక భక్తురాలు వెలగల కూరలతో పచ్చిద్రాక్ష పండ్లను కలిపి వండి ద్రవరూపకంగా చేసి భగవాను ఇవ్వవలసింది అని ఒకరి ద్వారా పగలు పదిన్నరకు సన్నిధికి పంపింది భోజన వేళకు పంపింది గదా పూనిమ్మని స్వీకరించారు భగవాన్ మరుదినం మళ్లీ అదే విధంగా చేసి అదే వేళకు పంపిణా భగవాన్ చూచి పరిచారకులతో రోజూ ఎందుకిది ఇక పంపవద్దని చెప్పండి అన్నారు ఆమరణాడు ను అదే విధంగా పంపింది ఆయమ్మ అదుగో మళ్లీ వచ్చింది తేవద్దంటే వింటేగా ముందే వద్దని అనవలసింది తీసుకోవడం మనదే తప్పు అన్నారు భగవాన్ ప్రస్తుతం భగవాన్ శరీరం ననతగా ఉన్నది కదా ద్రాక్ష కలిసిన ద్రవ మంచిదని పంపుతున్నదిగా బోలు దానికేమీ అన్నారు ఒక భక్తులు ఓహో అట్లాగా ఆమె తరపున వకాల్తానామా పుచ్చుకున్నారా మీరు అన్నారు భగవాన్ అది కాదు భగవాన్ అటువంటి పదార్థాలైతే ఆరోగ్యకరంగా ఉంటవని అంటున్నాను అన్నారు ఆ భక్తులు కావచ్చు అయితే అదంతా ధనవంతులకు గాని మనకు కాదండి అన్నారు భగవాన్ తానే నిత్యం చేసి పంపుతానంటోంది భగవాన్ అన్నారు ఆ భక్తులు సరిపోయింది అట్లాగైతే ఇక్కడ తినేవారందరికీ పంపగలదేమో కనుక్కోండి అన్నారు భగవాన్ అందరికీ ఎందుకు భగవాన్ అన్నారు వారు నాకు మాత్రం ఎందుకోయ్ అన్నారు భగవాన్ భగవాన్ మట్టుకైతే సరిగాని అంత ఖరీదుగలిగిద్ది అందరికీ చేసేందుకు అవుతుందా అన్నారు భక్తులు ఆది సమాచారం ఒక్కొక్కరు ఇదే మాట భగవానుకు మాత్రం చేస్తామంటారు భగవానుకు మంచిదైతే అందరికీ మంచిది కాదుగాబోలు దీనికయ్యే ఖర్చుతో నూకలు గంజి కాస్తే నూరు మంది తాగవచ్చునే మనకుగా ఎందుకీ ఖర్చు అన్నారు భగవాన్ భగవాన్ శరీరం బాగుండవల్దని కదా మా అందరి అభిప్రాయం ఉన్ను అన్నారు ఆ భక్తులు సరేనండి ద్రాక్ష పండ్లు వెలగల కూరలు కలిపి వండిన ఈ ద్రవ ఆరోగ్యం వచ్చేస్తుందంటాడా అట్లాగైతే ధనికులంతా అది వాడుతూనే ఉంటారు కదా వారంతా ఆరోగ్యంగా ఉండవలసిందేనే వారికే ఎక్కువ అనారోగ్యం ఉంటుంది ఎందుకో అంతకంటే ఈ తర్వాణి నీళ్లు పుల్ల నీళ్లు త్రాగే దరిద్రులే ఎక్కువ ఆరోగ్యంగా ఉంటారు ఆ పుల్ల నీళ్లు త్రాగితే ఉండ సుఖం మరి దేనిలోనూ లేదు పూర్వం మేము వన్డే రోజుల్లో వేసంగి వచ్చిందంటే ఓ పెద్ద కుండ తెచ్చి అంతా తిరగా మిగిలిన అన్నం దాంట్లో వేసి నిండా నీళ్లు పోసి కొంచెం గంజి కొంచెం మజ్జిగా పోసి సొంటి దబ్బాకు వేసి ఉంచితే అదంతా పులిసి చల్లబడి తేరుకుని ఉండేది ఆ నీళ్లు తలా ఒక లోటాతో తీసుకుని రవంత ఉప్పు చేర్చి తాగితే ఎంతో హాయిగా ఉండేది ఒక్క వ్యాధి లేదు ఇప్పుడున్ను ఆ పున్న రెండు లోటాలిస్తే చాలు నాకు అన్ని సుస్థీలు పోటవి కానీ ఆ పని ఎవరూ చేయరు అయ్యో స్వామికి పుల్లనీళ్లేమిటి అంటారు ఏం చేసేది ఒక్క పూట ఈ పదార్థాలకు అయ్యే ఖర్చు రూపాయికి తక్కువ ఉండదు ఆ డబ్బుతో తమిదలుకుని పిండి విసిరి పెట్టుకుంటే ఒక్క నెల అంబలుగాచి తాగేందుకు సరిపోతుంది అది ఎంతో ఆరోగ్యకరము బలకరమూను ఒక్క మనిషికి ఒక్క పూట దీనికయ్యే ఖర్చుతో ఒక నెల బతకవచ్చు కొండమీద ఉండగా నేనవన్నీ తిన్నాను ఎంతో సుఖంగా ఉండేది ఇప్పుడు అదంతా వినేదెవరు ద్రాక్ష పులుసు టొమాటో చారు ఏమేమో ఇస్తామంటారు అదంతా మనకెందుకు రేపటి నుండి తేవద్దని గట్టిగా చెప్పి పంపండి అని సెలవిచ్చారు భగవాన్ అంతటితో అది నిలిచిపోయింది కొండ మీద ఉండగా బిల్వ పొలంలో ఉండే గుజ్జు తిని కూడా కొన్నాళ్లున్నాను అని భగవాన్లు చెప్పారు ఏ ఆహారం గాని ఒంటరిగా తినడం వారికి గిట్టదు స్వామిత్వం ఇరవై రెండు పది పంతొమ్మిది వందల ఏడు భగవాన్ శరీరం ఈ మధ్య కొంచెం చిక్కిఉన్నది కదా ఆహారం తగినంత తీసుకోకుండా ఉండటమే అందుకు కారణం అని భక్తులలో కొందరి అభిప్రాయం ఈ వదంతి విని ఒక బెంగాలీ యువతి నిన్న మధ్యాహ్నం బెంగుళూరు జామ పండ్లు ముక్కలుగా కోసి ఉప్పు కారము కలిపి తెచ్చి భగవాన్ చాలా చిక్కిపోతున్నారే ఇటువంటి పళ్లు మొదలైనవి ఏమైనా తీసుకోవడం మంచిది గ్రహించండి ఇవి అని ప్రార్థించింది భగవాన్ నవ్వుతూ ఎవరు చిక్కింది మీరా నేనా అన్నారు భగవానే అన్నదామె సరిపోయింది ఎవరు చిక్కింది తూకం వేస్తే తెలుస్తుంది కావాలంటే అవన్నీ రోజు మీరు తినండి ఆ నాకెందుకు ఇవాళ తెస్తే తెచ్చారు ఇక తేకండి అని చెప్పి కొన్ని ముక్కలు తీసుకుని అనుచరులతో ఇదిగో ఆమె సన్నగా ఎట్లాగుండో చూడండి ముందు ఆమెకు చాలా పెట్టి వెనుక అందరికీ పంచండివి అని సెలవిచ్చారు భగవాన్ స్వతంత్రంగా మాట్లాడే వారొకరు భగవాన్ ఈ మధ్య బొత్తిగా ఆహారం తగ్గించారే ఇట్లా అయితే ఎట్లా అన్నారు ఓహో మీకేవర చెప్పారు నాకు ఎంత కావాలో అంత తింటున్నాను ఎక్కువ తిని ఒళ్లు పెంచి ఏం చేయాలి అదే కాక శరీరంలో ఎన్నో వ్యాధులుంటవి ఆహారం ఎక్కువైన కొద్దీ వాటికి బలం ఎక్కువవుతుంది తగు మాత్రం తింటే బలం తగ్గిపోతుంది అన్నారు భగవాన్ చారు మజ్జిగ త్రాగటం కూడా మానారే ఎందువల్ల అన్నారు ఇంకొకరు ఎందువల్ల వడ్డన సమయంలో జరిగే లక్షణం చూస్తే మీకే తెలుస్తుంది బక్కెట్లలో పెద్ద పెద్ద గరిటెలు వేసుకుని మజ్జిగ తెస్తారు మన వద్దకు వస్తే గిరిట నిండుగా మునుగుతుంది పక్క విస్తరు వద్ద చూస్తే సగానికి తీసి సగం పోసి సగం మిగులుస్తారు అది చూసేసరికి మన కడుపు నిండి బాబు అనిపిస్తుంది అందువల్ల మనకు సగమే చాలు అనుకున్నాను అన్నారు భగవాన్ పోని పళ్ల రసమైన తీసుకోరాదా అన్నారు ఆ భక్తులు అదిగో మొదలు ఒక్కొక్కరు ఇదే మాట మనకు అవన్నీ ఎట్లా వీలు పడతవి అన్నారు భగవాన్ అదేం భగవాన్ ఇక్కడికి ఎన్నో పళ్ళొస్తాయిగా వీలు పడకేమి అయాచితంగా లభించిన దాన్ని గ్రహించవచ్చని తామే సెలవిచ్చి ఉన్నారే అన్నారు భక్తులు ఓహో గ్రహింపవచ్చును అంటే పక్క వారిని వదిలిపెట్టి అర్థం అన్నారు భగవాన్ పోని ఎన్నో వస్తాయిగా అందరికీ ఇచ్చే గ్రహించేది దానికేమి అన్నారు ఆ భక్తులు సరిపోయింది అందరికీ ఇచ్చేందుకు మనకేమున్నది ఇక్కడ స్వామికి నైవేద్యం అన్నట్లు చూపి తీసుకుని పోతారు ఉగ్రాణంలో పెట్టి తాళాలేస్తారు వారు ఇస్తే కద్దు లేకుంటే లేదు తాళపు చెవులు ఉగ్రాణాధికారి స్వాధీనం వారినెవరు అడుగుతారు ఇట్లే ఒక్కొక్క ఒక్కొక్క అధికారి ఉన్నారు మనకు పని లేదు స్వతంత్రం లేదు అయితే ఒకట్లండి గుళ్ళో దేవుడి మనకు కొంచెం మేలే ఎటు పోయేవి అటుపోగా మిగిలినవి పది మందికి వడ్డించే సమయంలోనైనా మనకు బద్ద వస్తోంది స్వామిత్వం అంటే ఇదే అని నవ్వుతూ అన్నారు భగవాన్ ఇంతలో శివానందం వచ్చాడు పదహైదు రోజులు కిందక ఎవరో పచ్చిమిరియాలు తెస్తే అందులో కరకాయ నిమ్మ ఉప్పు మొదలైన దినుసులన్నీ వేసి నూరి మాత్రలు కట్టి ఆరబెట్టించారట భగవాన్ ఆ ఆరబెట్టిన మాత్రలు ఈ రోజుల సీసాలో పోశానని తెచ్చిస్తున్నా అని శివానందం భగవాన్ అడిగాడు అవి కఫానికి మంచిదని భగవాన్ ఈ శీతాకాలంలో అప్పుడప్పుడు వాడుతూ ఉంటారు పదహైదు రోజులు ప్రస్తావించక ఇప్పుడు అడిగేసరికి భగవాన్ నవ్వుతూ ఓహో ఇప్పుడు జ్ఞాపకానికొచ్చిందా సరిసరి స్వామి అడుగుతాడా లేదా అని నన్ను పరీక్షిస్తారు ఒకవేళ అడిగితే ఇదేమిరా ఈ స్వామి అన్ని అడగటం ప్రారంభించారు అంటారు స్వామికి మన పీఠ ప్రియం ఉన్నదా లేదా మనల్ని పులకరిస్తారా లేదా ఏం చేస్తారో చూద్దాం అనిన్ని కొందరు అనుకుంటారు ఏం చేసేది వీరందరి సర్టిఫికేట్ కావాలి నాకు ఒక్క నమస్కారం చేశారంటే చాలు వారు చెప్పినట్లు వినవలసిందే స్వామిత్వం అంటే ఏమో సుఖం ఇదిగో ఇదే స్వామిత్వం స్వామిత్వం అనే గ్రంథం ఒకటి రాస్తే బాగుండును అన్నారు భగవాన్ భగవాన్ ఏమో వింతగా చలవిస్తారే అన్నాడా భక్తుడు భగవాన్ చిరునవ్వుతో వింతేమున్నదండి అంతా యథార్థమే స్వామి పరుపులు పరిచిన సోఫా మీద హవాయిగా కూర్చున్నాడు ఆయనకేమి అని అనుకునేవారు ఎందరో ఉన్నారు మన పాటలు వారికేం తెలుస్తవి అందుకే స్వామిత్వం అనే గ్రంథం ఒకటి రాస్తే బాగుండునని అంటున్నాను ఇక్కడికి వచ్చిన ఈ యాభై ఏళ్ల జీవితంలో జరిగిన సంఘటనలన్నీ వ్రాస్తే భారతం అవుతుంది వ్రాసేవారెవరైనా ఉంటే వ్రాయవచ్చు అన్నారు అదెవరు రాస్తారు భగవాన్ అన్నారు భక్తులు దానికేవండి అవునవును సరిసరి అంటేనే స్వామిత్వమని అందరికీ తెలుస్తుంది ఏమి అని చెప్పి నా వైపు చూచి ఏ రాయవచ్చును అని నవ్వారు భగవాన్ లేఖ సంఖ్య నూట ఇరవై నాలుగు పది పంతొమ్మిది వందల నిన్న ఒక ఆడకోతి పసిపాపనెత్తుకుని భగవాన్ సోఫా పక్కన ఉన్న కిటికీలో నిల్చున్నది భగవాన్ ఏదో చదువుకుంటూ దాన్ని గమనించలేదు కొంచెమాగి కిచకిచ శబ్దం చేసింది సేవకులొకరు పో అని అదిలించారు పోలేదు భగవాన్ తిరిగి చూచి ఉండెండయ్య తన బిడ్డను భగవాను చూపాలని తెచ్చింది వీరంతా తెచ్చి చూపటం లేదు దాని బిడ్డ దానికెక్కువా చూడండి ఎంత చిన్న బిడ్డో అని దానివైపు తిరిగి ఏమమ్మా ఏ బిడ్డని తెచ్చావా మంచిది అని లాలనగా చెప్పి అరటి పండ్లు పంపారు ఈ ఆగస్టు పదహైదవ తేదీన స్వతంత్ర దినం పతాక ఉత్సవం జరిపారు అంతకు ముందు పదకొండు పన్నెండు తేదీలలో సాయంత్రం ఐదింటికి భగవాన్ స్వర్ణోత్సవ పర్ణశాలలో కూర్చున్నప్పుడు వానర సైన్యం వచ్చి పళ్ల నిమిత్తం తొందరగలిగిస్తే కృష్ణస్వామి అదిలిస్తూ వచ్చాడు భగవాన్ చూసి ఏమో పదహైదవ తేదీ వాటికీ స్వతంత్ర దినమే తరుము కుండా దర్బారు విందు చేయాలి తెలుసా అని అంటూ ఉండేవారు పద్నాలుగవ తేదీన ఆశ్రమవాసులలో కొందరు జెండా కట్టేందుకు తగిన సన్నాహం చేస్తూ హడావిడిగా తిరుగుతున్నారు యథాప్రకారం వానర సైన్యం వస్తే తరుముతున్నారు ఒక సేవకులు భగవాన్ అది చూచి తోలగండయ్యా తోలకండి వాటికి మాత్రం స్వరాజ్యం రాలేదా ఏమి శనగపప్పు మరమరాలు తెచ్చి విందు చేయాలి గాని తరుగుతారటయ్యా అన్నారు నవ్వుతూ రేపు గదా దినం నేడేమి అన్నాడు అతడు ఓహో మీరంతా ఉత్సవానికి సన్నాహం చేసుకుంటూ ఉంటే అవి చేసుకోవద్దు వాటి సన్నాహంలో అవి ఉన్నవి దానికేమి అన్నారు భగవాన్ ఇంకా కొన్నిసార్లు ఏం జరుగుతుందనుకున్నావు భగవాన్ హాల్లో కూర్చుంటే కాళ్ల వైపు ఉన్న బీరువా దగ్గర పాకలో కూర్చుంటే తల దగ్గర భక్తులు అర్పించే పళ్లు పెట్టేందుకు ఒక బుట్ట పెట్టుకుని సేవకులలో ఒకరు కూర్చుంటారు వారు అప్పుడప్పుడు కళ్లు మూసుకును రేడియో పాట పరాకు గానో ఉంటారు సమయం చూచి వానర వీరులు ఆ బుట్టలో పళ్ళు కాచేస్తుంటే సభ్యులెవరైనా అదలిస్తారు భగవాన్ నవ్వుతూ వీరు ఒకే ధ్యాన సమాధి ఊగుతుంటే వారు వచ్చి వారి పని వారు చూసుకుంటున్నారు ఎవరో ఒకరు చూడాలి కదా వీరు బుట్టలో పెడితే వారు పొటలో పెడుతున్నారు అంతే అని వీరు గానామృతపానం వల్ల మైమరిచి ఉంటే వారు ఫలరసాస్వాదనం చేస్తున్నారు మంచిదే కదా అని సేవకులెవ్వరూ అక్కడ లేనప్పుడు ఇది జరిగితే వారు రాగానే ఏమయ్యా మీరెవరూ లేరు అందువల్ల మీ పని వారు చూసుకుంటున్నారు మీకు సహాయం చేస్తున్నారయ్యా మీరిగ కొంచెం విశ్రాంతి చేసుకోవచ్చు కొండ మీద ఉండగా వారే ఎక్కువగా నా దగ్గర ఉండేవారు మీరిప్పుడు తరుగుతారు గాని అప్పుడు వారిదే రాజ్యం అని చెబుతూ ఉంటారు కొత్తవారి వారి ఎవరైనా వస్తే ఒక్కొక్కసారి వారు తెచ్చే పళ్లల్లో కొన్ని తోవలోనే అటకాయించి కాజేయటం మరికొన్నిసార్లు ప్రసాదంగా పుచ్చుకున్నవి దగ్గరించుకుని కూర్చుంటే థటాలను ఎగరదన్నుకుని పోవటం చేస్తుంటారు ఆ కపివీరులు భగవాన్ నవ్వుతూ వారి భాగం వారు తీసుకున్నారు నీకెందుకై ఆ వారిది లక్ష్య దృష్టి ఎలాగో కనిపెడతారు కను గీతితే చాలు అందరూ వస్తారు వచ్చి వారి భాగం వారు తీసుకుంటారు మన దృష్టి ఎన్ని చోట్లకో పోతుంది వారికి వీటి మీదనే దృష్టి అందుకే వేదాంత భాషలో లక్ష్య దృష్టికి వానర దృష్టి ఉపమానంగా చెప్తారు గురువు కనుగీటగానే శిష్యుడు విషయం గ్రహించాలి అని అట్లా చేయకుంటే ఫలం దొరుకుతుందా అని సెలవిచ్చారు భగవాన్ లేఖ సంఖ్య నూట యాభై మూడు ఉపాధి ఇరవై ఆరు పది పంతొమ్మిది వందల ముగిసిన వెనుక కొద్ది రోజుల క్రిందట వచ్చిన వారొకరు భగవాన్ని సమీపించి స్వామి జ్ఞాని సర్వకార్యాలు నిర్వహించి చేస్తున్నా తానేమీ చెయ్యని వాడే అంటారే అది ఎట్లా సమన్వయిస్తుంది అని ప్రశ్నించారు ఎట్లాగా దానికొక కథ ఉన్నది ఇద్దరు స్నేహితులు కలిసి పనిమీద ఎక్కడికో వెడుతూ రాత్రి కావడం వల్ల ఒక సత్రంలో పడుకున్నారు ఒక అతనికి గాఢంగా నిద్రపట్టింది రెండవ అతనికి స్వప్నం ఆ స్వప్నంలో తనూ తన స్నేహితుడు కలిసి ఎంతకాలమో ఎక్కడెక్కడో తిరిగి ఏమేమో చేస్తున్నట్లు కలలు కంటున్నాడు తెల్లవారింది మొదటివాడు లేచి వీణ్ణి లేపి ఏమో నువ్వు నేను కలిసి అక్కడికి వెళ్ళాం ఆ పని ఇక్కడికి వెళ్ళాం ఈ పని చేసాం అచ్చూచాం ఇచ్చూచాం ఇక్కడికి ఎప్పుడొచ్చావు అంటాడు ఆ మొదటివాడికి ఆ భ్రాంతి లేనందువల్ల నేనెక్కడికి పోలేదు ఇక్కడే ఉన్నాను అన్నాడు వాస్తవానికి వాడు పోలేదు వీడు పోలేదు వాడికి ఆ స్వప్న భ్రాంతి వల్ల తానే కాక తనతో వీడూ వచ్చినట్లు తోచింది వీడికి ఆ భ్రాంతి లేదు కనుక నువ్వు పోలేదు నేను పోలేదు ఇద్దరం ఇక్కడే పడుకున్నాం అది కలరా నాయనా అంటాడు ఇదంతా ఎందువల్ల దృష్టి భేదం వల్ల అదేవిధంగా జ్ఞాని సకల కార్యాలు చేస్తున్నట్లు స్వప్నతుల్యమైన ఈ శరీరం నేననే భ్రాంతితో ఉన్న వారికి తొస్తుందే కాని వాస్తవానికి వారికి ఏదీ అంటదు అని సెలవిచ్చారు భగవాన్ జ్ఞాని కళ్లు చూస్తున్నట్లే ఉంటవి కాని వారేదీ చూడరని కూడా కదా అన్నారు ఇంకొకరు అవును జ్ఞాని యొక్క దృష్టి చచ్చిన గొర్రెల కన్నులా ఉంటుందని ఉపమానం చెప్తారు కళ్లు తడతలం బాగా తెరిచి ఉంటవి కాని తామేది చూడరు బయటి వారికి చూచినట్లే ఉంటుంది వారికే ఉన్నది అన్నారు భగవాన్ అటువంటి సిద్ధ పురుషులకు అనేదే లేదని కూడా అంటారేమో అన్నారు ఆ భక్తులు అది సరే ఉపాధి అనేదే లేదని అనే మాట నిజమే కాని ఉపాధి లేకుంటే పనులెట్లా చేస్తారు అన్న శంక వస్తుంది అందువల్ల వారికి ఉపాధి ఉన్నదనే చెప్పాలి అది అతి సూక్ష్మంగా ముక్తి పర్యంతం ఉంటుందనే అంటారు అది ఎట్లాగంటే నీటి మీద గీటువలే ఉంటుంది గీటు గీస్తున్నప్పుడు కనపడుతుందే కాని వెనక ఉండదు అంతే అన్నారు భగవాన్ అట్లా అయితే ఆ సిద్ధ పురుషులకు స్థూల శరీర పతనానంతరం ఉపాధి అనేది ఉండదు కదా ఈ కొండలో ఎందరో సిద్ధ పురుషులు ఉన్నారన్నది పురాణ ప్రసిద్ధమే కాక భగవాన్ కూడా అనేక సార్లు సెలవిచ్చి ఉన్నారు ఉపాధియే లేనప్పుడు సిద్ధపురుషులనే వారు విడిగా ఉండటం ఎట్లా అన్నారు అందుకే ఆ సిద్ధ పురుషులలో కొంచెం చెప్తారు ఏమంటే క్షిప్తం తైలం తైలే జలం జలే సంయుక్తాం యాతి తధాత్మన్యాత్మనిన్ముని అని వివేక చూడామణిలో అన్నట్లు కేవలం జ్ఞాని సిద్దిని పొందిన వారు పాలలో పాలు నూనెలో నూనె నీటిలో నీరు లీనమైనట్లు స్థూల శరీర పతనానంతరం ఆత్మలో లీనమై ఉంటారని కొందరికి మాత్రం కొన్ని కొన్ని సంస్కారాలు మిగిలి ఉంటవని ఆ సంస్కారాలే సంకల్ప రూపంగా నిలుస్తవని ఆ సంస్కారాలు తీరేంత వరకు ఇష్టం వచ్చిన రూపం ధరించి లోకంలో సంచరిస్తూ అదృశ్యులవుతూ ఉంటారని అంటారు ఏదో ఒకటి అని సెలవిచ్చారు భగవాన్ ఈ భేదం ఎందువల్ల వస్తుందో అన్నారు ఆ భక్తులు వారి వారి సంకల్పాన్ని బట్టి వస్తుంది అన్నారు భగవాన్ లేఖ సంఖ్య నూట యాభై నాలుగు ఎనిమిది పది పంతొమ్మిది వందల ఈ మధ్య వాసుదేవ మననం చదువుతున్నాను నిన్న వైరాగ్య బోధ ఉపరతి వర్ణకంలో జ్ఞానం పూర్ణమై ఉండి వైరాగ్య ఉపరతులు లేకున్నా మోక్షం సిద్ధింపగలదు అన్న వాక్యం చదివి జ్ఞానికి విరాగమే చిహ్నమని కదా పెద్దల వాక్యం ఇది ఎట్లా పొసుగుతుంది అని ఇవాళ భగవాన్ని అడిగాను జ్ఞానికి విరాగమే చిహ్నమన్నమాట నిజమే ప్రారబ్ధవశాత్తు వారికి ఒకవేళ రాగం కలిగినా అది శరీరానికే కాని తనకు కాదని తెలుసుకుని ఉంటాడని కూడా దానిలో చెప్పారే ఆ రాగం వల్ల జీవన్ముక్తి సుఖానికి భంగమే కాని విదేహముక్తికి జ్ఞానమే ప్రధానం జ్ఞానం లభిస్తే వైరాగ్య ఉపరతులు లేకున్నా మోక్షం లభిస్తుంది అంటే మరణ సమయంలో మోక్షం కలుగుతుంది అని తాత్పర్యం వైరాగ్య ఉపరతులు ఉన్న జ్ఞానం లేకుంటే మోక్షం కలుగదని అయితే ఈ వైరాగ్య ఉపరతులు వృధా అవునా అంటే కావు పుణ్యలోక ప్రాప్తికి కారణాలవుతాయి అని వాసుదేవ మనంలో చెప్పి అన్నారు భగవాన్ అసలు వైరాగ్య ఉపరతులు లేకుండా జ్ఞానం ఏ విధంగా కలుగుతుంది అన్నాను భగవాన్ ఆదరంగా చూస్తూ అవును వైరాగ్య బోధ ఉపరతులు మూడు ఒకటిని విడిచి ఒకటి ఉండవు జ్ఞానం కలిగిన వెనుక రాగయుక్తుడై వర్తించినా విరాగం ఆంతర్యంలో ఉండే ఉంటుంది జీవన్ముక్తి సుఖానుభూతికి మాత్రం అంతరాయం అంటారు ప్రారంధం బలీయమై ఉండటం వల్ల వాసనా వసతితో సంచరిస్తారే కాని వాస్తవానికి రాగం వారికి అంటదు దానినే ప్రారంధమంటారు అని సెలవిచ్చారు అంటే స్వరూప జ్ఞానం కలిగిన ప్రారం బలీయంగా ఉంటే వాసనలు తోసివేయాలరు అన్నమాట ఆ వాసనాక్షయం అయ్యేంత వరకు నిలకడగా శాంతి కుదరదు అంతేనా అన్నాను అవును వైరాగ్య బోధ ఉపరతులు మూడు స్థిరంగా కలవారు బహు ఉన్నత స్థితిలో ఉన్నా వారే జీవన్ముక్తులన్నమాట అట్లా కాకుండా జ్ఞాన ప్రధానులు ప్రారంభవశాత్తు రాగయుక్తులై సంచరించినా అవేవీ తమవి కావని తెలుసుకునే ఉంటారు వాస్తవానికి రాగం వారికంటు ఇందుకే వాసిష్టంలో మూడవ భూమికలోనే వాసనాక్షయమయ్యి మనస్సు నశిస్తుంది అన్నారు నాలుగవదైన జ్ఞాన ఆక్రమించిన వెనుక ఐదు ఆరు భూమికలతో పని ఏమీ అంటే వాసనాక్షయానికే అని ఏమేమో సమాధానాలు చెప్పారు శంక ఉన్నంత వరకు సమాధానం ఉంది శంకారహితమే జ్ఞానం అని చెప్పారు భగవాన్ జ్ఞానికి వైరాగ్యం ఎంతెంతగా అంటుకుని ఉంటుందో అంతంతగా శాంతి సుఖం లభిస్తుంది అది సడలి ఎంతెంత దూరం అవుతుందో అంతంతగా శాంతి దూరమవుతుంది అనా తాత్పర్యం అన్నాను అవునవును అదే తాత్పర్యం అంటూ అచలత్వం వహించారు భగవాన్ లేఖ సంఖ్య నూట వివిధ భాషా పరిచయం ఇరవై తొమ్మిది పది పంతొమ్మిది వందల నలభై ఏడు ఈ మధ్యాహ్నం రెండున్నర గంటలకు భగవాన్ మలయాళపు పుస్తకమీదో చదువుకుంటూ సమీపంలో కూర్చున్న ఒక భక్తునితో మాట్లాడుతున్నారు భగవాన్ మలయాళం చదవటం చిన్నతనంలోనే నేర్చుకున్నారా అన్నాడు ఆ భక్తుడు ఊహ గురుముహూర్తంలో ఉండగా పళనిస్వామి కూడా ఉండేవారు కదా అతను అధ్యాత్మ రామాయణం దగ్గరుంచుకుని తరచూ చదువుతూ ఉండేవాడు చదవ నేర్చిన ప్రతి మలయాళి తప్పక ఆ గ్రంథం చదువుతాడు అందువల్ల అతనికి సరిగా చదివేందుకు రాకున్నా అట్లాగే తప్పులు తప్పులుగా చదివేవాడు మౌనస్వామిని గదా విని పలక్కుండా ఉండేవాణ్ణి తాటితోపులో ప్రవేశించిన వెనుక ఒకనాడు ఈ పుస్తకం తీసి చూస్తే అంతా గ్రంథాక్షరం వలే ఉన్నది నాకు అదివరకే గ్రంథాక్షరం తెలిసి ఉండటం వల్ల సులభంగా వ్రాయటం చదవటం నేర్చుకున్నాను ఆ వెనుక వారికే నేను పాఠం చెప్పేవాణ్ణి అని చెప్పారు భగవాన్ తెలుగు ఎప్పుడు అభ్యాసమైంది అన్నారు ఒకరు ఎప్పుడా విరూపాక్ష గుహలో ఉండగా గంభీరం శేషయ్యరు వాళ్ళు శ్లోకాలేమైనా తెలుగులో వ్రాసి ఇవ్వమంటే పుస్తకంలో అక్షరానికి అక్షరం చూచి చూచి వ్రాసేవాణ్ణి అలాగే క్రమంగా అలవాటైంది పంతొమ్మిది సంవత్సరంలోనే అన్నారు భగవాన్ నాగర నిపి నేర్చుకున్నదెప్పుడు అన్నాను అదీ ఆ ప్రాంతంలోనే అంటూ సమీపస్థులగు పాత భక్తులు ఒకరిని చూచి ముత్తు యజ్ఞరామ దీక్షితులు మొదలైన వారంతా వస్తు పోతూ ఉండేవాళ్ళ వాళ్ల వద్ద నాగరాక్షరం పుస్తకాలు ఉంటే చూచి చూచి వ్రాసేవాణ్ణి అదే అలవాటైంది అని సెలవిచ్చారు భగవాన్ నాయన వచ్చిన వెనక నేర్చుకున్నారని విన్నామే అన్నారొకరు ఊహ లేదు వారు వచ్చిన వెనక తెలుగు ధారాళంగా మాట్లాడటం అలవాటైందంతే అని చెప్పారు భగవాన్ తెలుగు చిన్నప్పుడే నేర్చుకున్నారని విన్నాము అన్నారు ఇంకొకరు అప్పుడు వ్రాయిదం చదవడం రాదు మా చిన్న తాతకు తెలుగు తెలుసు వారు నన్ను పక్కలో పడుకోబెట్టుకుని కాకు దీర్ఘమిస్తేకా అని చెప్పేవారు అంతే వాళ్లకు శ్లోకాలు వ్రాసి ఇస్తూనే నేర్చుకున్నాను ఈ వెనుక ఉపదేశసుసారం వ్రాసినప్పుడు రామయోగి ఉండి తెలుగులో కావాలంటే తమిళ ఛందస్సును అనుసరించి కొన్ని ద్విపదలు వ్రాసి ఆయనకు చూపితే అయ్యో ఇది తెలుగు ద్విపద కాదు తమిళ్ సంప్రదాయమే అని తెలుగు ద్వీపదకు గణాలు చెప్తారు ఈ గణాలను అనుసరించి అరవంలో ఒక చిన్న సూత్రం రాసిపెట్టుకున్నాను దానిని అనుసరించి కొంచెం మారిస్తే ఈ ద్విపదకు సరిపోయింది నాయనకు చూపితే ఆ ఇప్పుడు సరిపోయింది అని చేయి దిద్దక అట్లాకే అచ్చువేయచ్చు అన్నారు ఆ వెనుక బలరామరెడ్డి సులక్షణ సారం తెస్తే అది చూచి మిగతా వృత్తాల గణాలన్నీ సంగ్రహించి రెండు పేజీలలో కాపీ చేసి పెద్ద బాల శిక్షలో అంటించి పెట్టుకున్నాను మనకు అదే సరిపోయింది ఇప్పుడెవరైనా పద్యం చదివితే ఏ పద్యం ఎక్కడ తప్పు వచ్చింది చులకనగా పట్టుకోవచ్చు ఒక్కొక్క భాష అట్లాగే అలవాటైంది కావాలని ఒక్కటి నేర్చుకోలేదు అని సెలవిచ్చారు భగవాన్ ఈ ఉదయం తమిళ భక్తులకరు భగవాన్ను ఉద్దేశించి స్వామి జగత్తు లేదంటారే దాని భావమేమి అని అడిగారు అవునులు త్రిగుణాత్మకములు కదా అన్నారు భగవాన్ ఈశ్వరుడు త్రిగుణముల సమిష్టిలో చేర్చవలసిన వాడేనా అన్నారు సమష్టి అయిన సత్వమే ఈశ్వరుడని రజస్సు జీవుడని తమస్సు జగత్తని అంటారు శుద్ధ సత్వమే తాను అని సెలవిచ్చారు భగవాన్ అక్కడే ఒక బెంగాలీ యువకుడు ఉండి స్వామి సమాధి కేవలం నిర్వికల్పమని సహజ నిర్వికల్పమని రెండు విధాలుగా చెప్పారే వీటి లక్షణం ఏమిటి అన్నారు భగవాన్ అనుగ్రహంతో చూచి సహజంగానే ధ్యానం అలవర్చుకుని సమాధి సుఖం అనుభవించేవాడు తాను ఏ పనులు చేసినా ఆ సమాధి నుండి జారడు ఏ సంకల్పం రాని ఏది పోనీ తాను తానుగానే ఉంటాడు దానినే సహజ నిర్వికల్పమో అంటారు కేవల నిర్వికల్పం అంటే వాసనావసమై విజృంభించే మనస్సును బలాత్కారంగా సమాధి నిష్టుడు కావడం ఆ విధంగా చేసేవారు కదలక మెదలక కొంతసేపు ఉండి యథాప్రకారం బాహ్యస్ఫురణకు వస్తారు వీటికే నాశము లయము నాశమునకు సహజ నిర్వికల్పమని లయమునకు కేవల నిర్వికల్పమని పేర్లు లయ సమాధి స్థితి వారికి మనస్సు బహిర్గతమైనప్పుడు లాగిపెట్టుకోవలసి ఉంటుంది మనస్సు నాశమైతే వేయించిన విత్తనం వలే మొలకెత్తదు అటువంటి వారు ఏది చేసినా నిమిత్త మాత్రమే తమ స్థితి నుండి జారరు జారటం పట్టుకోవడం ఉన్నంత వరకు సాధకులే కాని సిద్ధులు కారు సహజ నిర్వికల్ప నిష్ఠులు నివాత దీపం వలె నిస్తారు అగ్నులక తాము వినా తదితరమే గోచరిస్తుంది ఇదే భేదం అని సెలవిచ్చారు రెండు రోజుల క్రిందట రామకృష్ణ మఠం నుండి వచ్చిన కాషాయంబరధారి ఒకరు స్వామి ఉన్నది ఒకటే అవస్థ దాన్ని తురియమనండి తురియాతీతమనండి ఏమన్నా సరే జాగ్రత్త స్వప్న సుషుప్తులు మూడు ఒకటి వెనక ఒకటిగా సినిమా సీనులు మారినట్లు మారుతూ ఉంటవి మూడు తోపకాలే ఈ మూడింటికి విలక్షణమై సాక్షిగా ఉండేదేదో అదే తాను మూడవస్థలను తోసివేస్తే ఉండేది తానే కదా అదే తురి అవస్థ పరిభాషలో తురియమని తురియాతీతమని ఏమేమో చెప్తారే కాని వాస్తవానికి ఒకే అవస్థ అని సెలవిచ్చారు భగవాన్ లేక సంఖ్య నూట కొంతకాలం నుండి వేళకు హాలు వెలుపల కొమని అనవలసి వస్తూ ఉన్నది జూబ్లీ హాల్ తయారైన వెనుక సాయంత్రం వేదపారాయణ పూర్తిగా అక్కడికే మారింది ఈ మార్పు జరిగిన వెనుకనే బరోడరాణి పంపిన తెల్లనెమలి వచ్చింది వచ్చిన కొత్తల్లో పసితి కావడం వల్ల దుష్ట జంతువులు ఏం చేస్తావో అని భగవాన్ దానిని ఒళ్లంత కళ్లుగా కనిపెడుతూ ఉండేవారు రాత్రుళ్లు భగవాన్ హాల్లోనే దానికి నివాసం అది వచ్చినప్పుడు వేసవి గనుక భగవాన్ జూబ్లీ హాల్లోనే పడుకునేవారు అందువల్ల ఉషకాలంలో అక్కడ జరిగే ఉపనిషత్ పారాయణ అక్కడే జరిగేది చలికాలం రాగానే రాత్రి భోజనానంతరం భగవాన్ పడక హాల్లోకి మార్చారు సేవకులు ఈ నెమలి హాలుకు మధ్యనున్న పై దూలం మీద నివసించి ఉండడం వల్ల దాని మలమూత్ర విసర్జనతో దూలం కింద ఉన్న స్థలం భీవత్సమై ఉషహకాలంలో జరిగే ఉపనిషత్ పారాయణకు స్థలం చాలక ఇబ్బంది ఏర్పడింది సేవకులు కొంచెం విసుగుదలకు చూపగానే ఎందుకయ్యా విసుగు ఒక గూడు చేయించి జూబ్లీ లో పెడితే సరిపోదా అన్నారు భగవాన్ వెంటనే ఒక భక్తుడు అందుకు ఆమోదించి ఇనుప గూడు ఒకటి మందిరంలాగా తయారు చేయించాడు ఆ గూడు జూబ్లీ హాల్లో భగవాన్ కూర్చుండే రాతి సోఫాకు పక్కనే పెట్టి నెమలి పడక అక్కడికే మర్చారు సేవకులు తదాది రాత్రి అప్పటి నుంచి రాత్రి భోజనానంతరం హాల్లో పడుకుంటున్న భగవాన్ జూబ్లీ హాల్లోనే పడుకుంటానని పట్టుబట్టారు ఈ నవంబర్ లో చలి విపరీతం కదా బయట పడుకుంటే భగవాన్ శరీరానికి పడదు అని భక్తులకు భీతి కలిగి శ్రీవారితో మనవి చేశారు భగవాన్ నవ్వుతూ ఉండండి అయ్యా వారెవరో ఎక్కడి నుండో మన వద్దకు వచ్చారు వచ్చిన వారిని బయట పడుకోబెట్టి మనం లోపల పడుకోవడం ఏం మర్యాద ఇంటికి బంధువు వస్తే తగినట్లు పరామర్శ చెయ్యక వసారంలోనే ఉంచి మనం లోపల దూరితే బాగుంటుందా వీలుంటే వారిని లోపలికి తీసుకుని పోవాలి లేకుంటే మనము వసారాలోనే పడుకోవాలి అంతే అంత చలిగా ఉంటే మీరు లోపల పడుకోండి అని సెలవిచ్చారు భగవాన్ శరీరానికి జబ్బు చేస్తుంది దానికి తోడుగా మేమెవరన్నా పడుకుంటాం అన్నారు సేవకులు మీకు మాత్రం జబ్బు చేయదా ఏమి చాలు చాలు కావాలంటే మీరే లోపల చేరండి అని ఆ రాత్రి వారెంత చెప్పినా అంగీకరించగా జూబ్లీ హాల్లోనే పడుకున్నారట భగవాన్ మరుదినం సాయంత్రం నాలుగు భగవాన్ బయటికి వెళ్లగాని జూబ్లీ హాల్ ఉన్న భగవాన్ పడక హాల్లోకి మార్చి వేదపారాయణం అక్కడ చేర్చే ఏర్పాటు చేశాడు కృష్ణస్వామి భగవాన్ తిరిగి ఆ ఏర్పాటు చూచి ఇదిగో ఇవే చేష్టలు వారిని ఖైదీ చేసినట్లు అక్కడ పడవేసి మనమంతా ఇక్కడ ఉండడమా పైగా ఈ వేదపారాయణకు ఈ హాల్ చాలకనే గదా అక్కడికి మార్చుకున్నాం ఇంతట్లో ఈ హాల్ పెరిగిపోయిందా ఏమి మళ్లీ కొందరిని లోపల ఉండనేయడం కొందరిని బయటకి తెరవడం మొదల ఎందుకు అక్కడే అన్నీ జరిపితే వారికి సందడి ఉంటుంది మనకు విశాలంగానూ ఉంటుంది రేపటి నుంచి అక్కడే ఏర్పాట్లు చెయ్యాలి పడక ఇక్కడకు మార్చారా నేను కూర్చోను సుమా అని చాలా దూరం చెప్పి రాత్రి భోజనానంతరం జూబ్లీ హాల్లోకే పడక మార్చుకుని దాని తోడుగా పోయారు ఆ మర్నాడు సాయంత్రం కూడా బయటకు వెడుతూ నెమలి గూడు వైపు చూపి నేను తిరిగి వచ్చేసరికి వేదపారాయణాదులకు ఇక్కడ ఏర్పాటు చేస్తే సరే లేకుంటే ఈ తుండుగుడ్డ పరుచుకును కూర్చుంటాను ఆసనం అక్కడికి ఇక్కడికి మార్చేందుకు శ్రమగా ఉంటే పూర్తిగా రోజంతా ఇక్కడే ఉండిపోతాను మీ ఇష్టం నాకేం కావాలి ఈ తుండు చాలును అని సెలవిచ్చారు భగవాన్ భగవాన్ తిరిగి వచ్చే లోపల ఆసనం పాకలోకి వచ్చింది ఆ వెంటనే ఆ పాక అంతా పెంచడం భగవాన్ ఉండిపోవడం జరిగింది సన్నిధికి వచ్చిన సకల జీవరాశులను బంధుకోటిగా భావించి పరామర్శించడం భగవాన్కే చెల్లుతుంది కాని మనకు సాధ్యమా లేఖ సంఖ్య నూట ఎరుకా మరపు ఇరవై ఒకటి పదకొండు వందల ఏడు ఈ మధ్యాహ్నం మూడు గంటలకు తెల్లన్నెలి భగవాన్ సన్నిధికి వచ్చి అందరి మధ్య సంచరిస్తూ ఉంది ఒక భక్తుడు దాని సాధు జీవనం గమనించి దీనికి జన్మాంతర వాసన ఉన్నట్లున్నదే కాకుంటే ఇందరి మధ్య ఇంత చొరవుగా తిరుగుతుందా అన్నాడు ఆ అందుకే ఇక్కడి వారంతా మాధవుడే ఇట్లా వచ్చాడని అన్నారు భగవాన్ అయితే గత జన్మలో నేను ఫలానా అని దాని తెలుస్తుందా అన్నాడు ఆ భక్తుడు అది ఎట్లా తెలుస్తుంది వాసనావాసం వల్ల సంచరిస్తారే కాని గత జన్మలో ఫలానా జీవినని ఏ ఒక్కరికీ తెలియదు అదే మరపు ఆ మరపు ఉండడమే మేలయ్యింది ఈ ఒక్క జీవితంలోని తలపులతోనే వేగలేకుండా ఉన్నామే అవన్నీ తెలిస్తే భరించగలమా గత జన్మల వృత్తాంతం తెలుసుకోవడం అంటే అన్ను తాను తెలుసుకోవడమే ఆ ఎరుక కలిగితే ఈ జన్మ ఆ జన్మ అన్ని తోపకాలే అని తెలుస్తుంది అంతా సంకల్ప సృష్టి అయినాయే ఈ సృష్టిని గురించి ఎన్ని రకాలుగా చెప్పారో చూడండి గాది విష్ణువును నీ మాయాస్వరూపం చూడాలి అంటే ఎన్ని విధాలుగానో చూపించాడు లవణ మహారాజు కథ అంతే శుక్రుడి చరిత్ర ఇంకా వింత సమాదిలో ఉన్నవాడు ఉన్నట్లే ఉండి శరీరం శిథిలమైందని తెలియకుండా ఎన్నో జన్మలెత్తి కడకు ఒక బ్రాహ్మణుడై పుట్టి మేరుగిరిపోయిన తపస్సు చేస్తుంటే తండ్రి భృగువు కాలుడు స్థూల శరీరంతోనే నడిచి వెళ్లి ప్రబోధిస్తే ఆ శుక్రుడు వారిద్దరితో కలిసి వచ్చి ఆ ఈ శరీరం చూచినట్లు యముని ఆజ్ఞ వల్ల తిరిగి మొదటి శరీరంలోనే ప్రవేశించినట్లు చెప్పారు ఇంకా కొన్ని కథలలో ఒకరికి స్వప్నంగా తోచింది వేరొకరికి జాగ్రత్తగా తోచినట్లు చెప్పారు ఇందులో ఏది భగవాన్ ఒకరికి స్వప్నంగా తోచింది వేరొకరికి జాగ్రత్తలో యథార్థంగా ఎట్లా కనిపిస్తుంది అన్నాడు ఆ భక్తుడు దానికేమీ అదీ స్వప్నమే కదా తెర మీది అన్ని తోపకాలే వాస్తవానికి తాను ఏది కాడు ఈ కానిపోని బొమ్మలాటలో అప్పుడు ఇప్పుడు ఈ బొమ్మ నాది అన్న ఎరుక కంటే మరుపే అన్నారు భగవాన్ లౌకిక మర్యాద ఇది నాది అని అనవలసి వస్తుంది గదా అన్నాడు ఆ భక్తుడు అవునండి అనవలసి వస్తుంది అన్నంత మాత్రాన అన్నీ నేననుకుని ఖేదమోదాలు చెందవలసిన పని లేదే బండీలోపోతూ బండి నేనని అనుకుంటామా సూర్యుడు ఉన్నాడు నీళ్లతో నిండిన చిన్న కుండల్లోనూ పెద్ద నదులలోను అగ్గంలోనూ అన్నిటిలోనూ ప్రతిబింబిస్తాడు అంత మాత్రాన అవన్నీ తాను అనుకుంటాడా అవి భిన్నమైనప్పుడు చింతిస్తాడా మనకు అంతే నేను శరీరం అని అనుకుంటేనే అన్ని బాధలును శరీరం నేను కాదని తోసివేస్తే సూర్యుని వలంతటా తాను ప్రకాశిస్తూ సర్వత్రా నిండి ఉంటాడు అని సెలవిచ్చారు భగవాన్ అందుకు నేనెవడను అనే విచార మార్గమే ముఖ్య సాధనమని కదా భగవాన్ సెలవిస్తారు అన్నాడు ఆ భక్తుడు అవును అయితే అనధికారికి ఈ విచార మార్గం చెప్పరాదని వాసిష్టంలో రాముడికి వశిష్ట విశ్వామిత్రులు బోధించారు మరికొన్ని గ్రంథాలలో చాలా జన్మలలో సాధన చెయ్యాలని పన్నెండేళ్లు గురుసేవ చేసి ఉపదేశం పొందాలని ఏమో చెప్పారు ఎన్నో జన్మలంటే భీతి కలుగుతుందని మోక్షం పొందే ఉన్నావోయ్ పైన వచ్చే విషయాలే తోసివేయాలి కాని దానికే సాధన అని నేనంటాను అయితే పై మాటలన్నీ పెద్దలు వృధాగా చెప్పలేదు నీవే బ్రహ్మము మోక్షం పొందే ఉన్నావో అని అంటే నేనే బ్రహ్మవు గదా మోక్షం పొందే ఉన్నాను కదా అని సాధన చేయక విచ్చలుగుడిగా సంచరిస్తారని అధికారి వానికే అది చెప్పరాదన్నారు అంతేకాని మరేమీ లేదు అని చిరునవ్వుతో చెప్పారు భగవాన్ నూతన ఆగత భక్తులు ఒకరు అందుకుని విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం అన్న శ్లోకంలో శంకర్లు సెలవిచ్చినది కూడా జగత్తు మిధ్య మాయా అనే దృష్టి సాధారణ జనులకే కాని జ్ఞానులకు కాదనే కదా అన్నాడు అవును జ్ఞాని దృష్టికి అంత బ్రహ్మమయంగానే తోస్తుంది అజ్ఞానికి ఏం చెప్పినా తెలియదు అందువల్ల శాస్త్రాలన్నీ మధ్యములకేనండి అని సెలవిచ్చారు భగవాన్ లేఖ సంఖ్య నూట యాభై తొమ్మిది పంతొమ్మిది నలభై ఏడు ఈ మధ్యాహ్నం ఒక భక్తుడు భగవాన్ నుద్దేశించి స్వామి జ్ఞానం పొందేందుకు నేనేవడను అన్న విచారణయే సాధనమంటారా అని ప్రశ్నించాడు భగవాన్ ప్రసన్న ఒక్క విచారణయే కాదు రూపము నామము యోగము జపము తపము ఏదో ఒకటి కాని అవలంబించి పట్టుదలతో సాధన చేయగా చేయగా అదే తానవుతాడు అధికారి తారతమ్యాన్ని అనుసరించి ఒకటి కన్నా ఒకటి మేలని అంతరాంతరాలుగా చెప్పారు తిరువన్నా ఉంటారు కొందరు దగ్గరగా ఉంటారు కొందరు ఊళ్ళో ఉంటారు కొందరు హాలుకే వస్తారు హాలులో అడుగు పెట్టిన వారికి అదుగో మహర్షి అంటే చాలును తక్కిన వారికి ఆ రైలెక్కి ఆ మార్గంగా పోయి అక్కడ మారాలని ఆ రైలిక్కి అక్కడి దిగితే ఇదిగో ఈ దోహన పోయి ఈ ములుపు తిరగండని చెప్పవలసి వస్తుంది అదే విధంగా అధికారులనుసరించి సాధనలు చెప్పారు అంతటా పూర్ణంగా ఉన్న తనను తెలుసుకోవడానికి కాదు ఈ సాధనలు పై విషయాలను తోసివేయడానికే పైవన్నీ తోసివేస్తే తాను ఉన్నట్లు ఉంటాడు సదా ఉండేది ఏదో అదే తాను అన్ని తనలో పుట్టినవే ఆ విషయం ఎప్పుడు తెలియగలదంటే తన్ను తాను ఎరిగినప్పుడే ఎరిగినంత వరకు ఈ దృశ్యమంతా యథార్థంగానే తోస్తుంది ఒకడి ఈ హాలులో పడుకుని నిద్రపోతాడనుకో ఆ నిద్రలో ఎక్కడికో పోయి దారి తప్పి ఆ ఊరు ఈ ఊరు కొండలు గుట్టలు తెగ తిరిగి ఎన్నాళ్ళో తిండి లేక నీళ్లు లేక కష్టపడి ఎవరెవరినో మార్గమడి తెలుసుకుని ఈ ఊరు చేరి ఈ హాల్లో అడుగు తోచి అమ్మయ్య అని ఉలికిపడి లేస్తాడు ఈ కథంతా ఒక్క క్షణంలోనే లేచిన వెనుక తాను ఎక్కడికి పోలేదని తెలిసేది ఇది అంతే జ్ఞాననేత్రం తెరిచినప్పుడు తాను తానుగానే ఉన్నానని తెలుస్తుంది అని సెలవిచ్చారు అన్ని సాధనలు విచార మార్గంలో అణగినవే అని నిజమేనా అన్నాడు ఆ పృచ్ఛకుడు అవును నేనెవడను అనే విచారణయే వేదాంత బోధలన్నిటికీ మొదలు చివరాను సాధన చతుష్టయ సంపత్తి కలవాడే వేదాంత విచారణకు అధికారి అని అంటారు ఆ నాలుగింటిలో మొదటిదే ఆత్మానాత్మ వివేకం ఆత్మ నిత్యం జగత్తు మిథ్య అని తెలుసుకోవడమే అని దాని తాత్పర్యం ఎట్లా తెలుసుకోవడం అంటే నేనెవరు నా ఆత్మస్వరూపమేమి అని విచారించడమే ఇది ముందే చెప్తారు కానీ అది నచ్చదు ఏమేమో సాధనలు చేసి చేసి కడపటగాని దాన్ని అనుసరించరు ఏబీసీడీలు చిన్నప్పుడే నేర్పారు కదా ిఏఎంఏ ఆ ఏబీసీడీలలో ఇముడినవే ఆ పెద్ద చదువులు ఎందుకంటే నచ్చుతుందా అంతా చదివి విమర్శిస్తే కదా ఏబీసీడీలే అని తెలియది అన్ని శాస్త్రాలు అకారాది అక్షరాల్లో అడగలేదా అట్లాగని శాస్త్రాలు వల్ల వేసినవి వెనుక కదా తెలిసేది అట్లాగే ఒక్కొక్కటిను ఎన్నో నదులున్నవి కొన్ని సూటిగాను కొన్ని వంకర టింకరగాను అక్కడక్కడ ప్రవహించి కడపట కడలిలో కలిసినట్లే అన్ని మార్కాలు విచార మార్గంలో అడుగుతావి అన్ని భాషలు మౌనంలో అడిగినట్లే మౌనమంటే ఎడతెగని భాషన్నమాట అంటే శూన్యంగా ఉండటం కాదు తానుగానే భాషిస్తుంది అంతా తనలోనే ఉన్నట్లు తోస్తుంది తమిళనాడులో పెద్దలొకరు ఏమిరా మనం తెరగా ఉన్నాము లోకమంతా మనలోని చిత్రాలుగా ఉన్నవి అని ఒక పాటలో పాడారు మౌనమంటే అంతటా పూర్ణమై ఉంటుంది ఓం పూర్ణమదహ పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే అన్నట్లు జ్ఞాని దృష్టికి అంతా ఒకటిగానే తోస్తుంది వారు చూచినా చూడని వారే సెలవిచ్చి మౌనం వహించారు భగవాన్ లేఖ సంఖ్య నూట దీప దర్శన దృశ్యము ఇరవై తొమ్మిది పదకొండు నలభై ఏడు అరుణాచల శిఖరం మీద జ్యోతి కనిపించగానే భగవాన్ సన్నిధిలో అఖండ దీపం వెలిగించడం ప్రసాదాలు పంచిపెట్టి అక్షర మణమాలా మొదలైనవి పాడడం ఇత్యాదులన్నీ చూడదగినవి అందులో ఈ సంవత్సరం వాన ఉత్సవం చాలా మనోహరంగా జరిగింది దీప దర్శనానికి ముందు భగవాన్ సన్నిధిలో జరిగే విషయాలన్నీ లోగడ ఉన్నాను దీపదర్శన దృశ్యమును గురించి ఇపుడు రాస్తాను ఇరవై ఏడు పదకొండు పంతొమ్మిది వందల తేదీన సాయంత్రం మూడు గంటల నుండి భక్తులు ఉత్సవానికి సన్నాహం చేయడం ప్రారంభించారు జూబ్లీ హాలులో చిత్ర విచిత్రపు రంగవలు తీర్చి మామిడి తోరణాలు కట్టారు వేకువు నుండి ప్రదక్షిణానికి వెళ్లే పై దీపదర్శనార్థం మధ్యాహ్నం పన్నెండు గంటలకే అరుణాచలే ఆలయానికి వెళ్లడం రమణ భక్తులు మాత్రమే ఇక్కడ ఉండడం మామూలు అందువల్ల ఒత్తిడి ఉండదు సాయంకాలం నాలుగు ముప్పావుకు భగవాన్ గోశాల వైపు వెళ్లగాని సేవకులు కొండ శిఖరానికి ఎదురుగా పట్టె వేసి పరుపులు పరిచి భగవాన్ సోఫా పక్కన ఉండే సామానంతా తెచ్చి ఒక బళ్ళ మీద పెట్టారు మంచానికి ఎదురుగా ఎత్తైన కుర్చీపీట మీద పెద్ద ఇనుప బాణలు పెట్టి నెయ్యి పోసి పెద్ద వత్తి వేస్తారు దాని చుట్టూ పూలమాలలతో అలంకరించారు ఇంతలో వెన్నంటి వచ్చే అనుచరులకు దీపోత్సవ గాథలు వివరిస్తూ గోశాల వైపు నుండి వచ్చే భగవాన్ సాక్షాత్ సదాశివుని గోచరించడం వల్ల అంతా లేచి నిలబడ్డారు భగవాన్ వచ్చి ఆసీనులైన వెనుక నమస్కరించి ఎడమ స్త్రీలు కుడి పక్కన పురుషులు కొండవైపు ఉన్న మెట్ల వరకు తీర్చి కూర్చున్నారు వారంతా సమర్పించిన టెంకాయలు పళ్లు గంపలు నిండడమే కాక రకరకాల భక్ష్యాలతో నింపిన టిఫిన్ క్యారియర్లు కళాయి గిన్నెలు ఇత్తడి డబ్బాలు భగవాన్ ముందు భాగమంతా ఆక్రమించినవి జ్యోతికై పెట్టిన బాణలిలో అంతా తెచ్చిన నెయ్యి పోసేసరికి గిర్రన నిండింది అందరూ తెచ్చిన కర్పూరం వత్తిపైన పెట్టి ఉంచారు అగరవత్తుల ధూపం మంద మారుతంతో సఖ్యం చేసుకుని సభను సద్వాసనామయంగా చేసింది భగవాన్ భక్తులందరినీ కారుణ్య దృష్టితో చూచి సమీపస్తులకు గిరిశిఖరం మీద దీపం వెలిగించే ప్రదేశం చూపుతూ దీపదర్శన తత్వం వివరించారు అది ముగియగానే వేదపారాయణ ఆరంభమైంది పారాయణ ముగిసేసరికి సూర్యాస్తమయం అయింది వెంటనే జూబ్లీ హాల్ పెట్టిన మట్టి ప్రమిదలలోని దీపాలన్నీ వెలిగించారు పాకకు తోరణం వలే కట్టపడ్డ విద్యుత్ దీపాలకు స్విచ్ నొక్కటం వల్ల అన్ని దివ్య జ్యోతుల్లా ప్రకాశించసాగాయి నర్మణా చెప్పకుండా అఖండ జ్యోతి దర్శనార్థం అంతా ఎదురు చూస్తూ కూర్చున్నారు సేవకులు దూరదర్శన యంత్రం తెచ్చి భగవాన్ చేతికిస్తే భగవాన్ ఆ యంత్రం కంటి దగ్గర పెట్టుకుని అరుణాచల శిఖరం వైపు చూడసాగారు శ్రీవారి దృష్టి అరుణగిరి శిఖరం మీద నిలిస్తే మా దృష్టి వారి వదన మండల మందే నిలిచిపోయింది మాకు అరుణగిరి వైపు చూడవలసిన అగత్యమూ లేదు ఏమంటే అక్కడ దృశ్యం ఇక్కడ ప్రతిబింబితమే ఉన్నట్లుండి ఠాక్ ఠాక్ అని గుండ్ల శబ్దంతో పాటు అరుణాచల శిఖరం మీద జ్యోతి కనిపించింది వెంటనే భగవాన్ సన్నిధిలో అఖండ దీపం వెలిగించారు బ్రాహ్మణ సమూహం లేచి న కర్మణ ప్రజయా ధనేన అంటూ వేదమంత్రం చదివి కర్పూర నీరాజనం ఇచ్చిన వెనుక భక్తులంతా ప్రణామం చేసి విభూతి కుంకుమను గ్రహించి కూర్చున్నారు అందరూ తెచ్చిన భక్ష్యాలలోనూ పళ్ళల్లోనూ భగవాన్ కొంచెం కొంచెంగా గ్రహించిన వెనుక ప్రసాదాలు అందరికీ పంచిపెట్టబడ్డవి ఆ వెంటనే కొందరు భక్తులు రెండు జట్లుగా ఏర్పడి అక్షరమణమాల చరణాలు పాడుతూంటే ఆనందోద్రేకంతో భక్తులంతా శివ అంటూ పల్లవి పాడసాగారు అది ముగియగానే అంటూ పంచరత్న శ్లోకాలు తమిళ వృత్తాలు పాడారు భగవాన్ బాలీ స్నాన్కుని చెక్కిట చెయ్యి పెట్టుకుని భక్తులు పాడే ఆ పాటలు వింటూ అరుణగిరి శిఖరం మీద దృష్టిని నిలిపి అచలాకృతి వహించారు ఆత్మజ్యోతి ప్రకాశం వెల్లి విరిసిందా అన్నట్లు గంభీర మౌన ముద్రాంకితమైన శ్రీవారి వదన మండలం కోటి సూర్యప్రభతో డిరాజిల్ల చుచ్చింది ఆ వదన భాస్కరుని కాంతిని అర్థించే నిమిత్తం వచ్చినాడా అన్నట్లు పూర్వదిక్కున పూర్ణ చంద్రుడు ఉదయించినాడు నేను అక్కడి బాదం చెట్టును ఆనుకుని తూర్పు ముఖంగా కూర్చున్నాను నా దృష్టి ఎడమ తిప్పితే అరుణాచల శిఖర దీపదర్శనం ఎదురుగా తిప్పితే షోడశకళా పరిపూర్ణ సుధాకర బింబం కుడిపక్కకు తిప్పితే కోటి సూర్య సభా ప్రభాభాసితమైన భగవానుని దివ్యముఖ మండలం ఆహా ఎంత భాగ్యం ఏకకాలంలో త్రివిధమైన జ్యోతిర్దర్శనం లభించింది కదా అని అనుకుంటూ మైమరచి భగవాన్ వైపు చూస్తూ కూర్చున్నాను ఏదో ఒక అనిర్వచనీయమైన ఆనందానుభూతిలో మగ్నమైంది నా మనస్సు కండ్లు మూతలు పడ్డవి భోజనశాలలో ఉంటంగుట్టంగున గ్రంట మోగడం వల్ల కళ్ళు తెరిచాను భగవాన్ నా వంక పరకాయించి చూస్తున్నారు ఆ దృష్టి తేజు మూలం కావడం వల్ల ఎదురు చూడలేక నా తల వ్రాలిపోయింది భగవాన్ నవ్వుతూ భోజనశాలలో ప్రవేశించారు భక్తులున్ను వారిని అనుసరించారు భోజనానంతరం శ్రీవారిని సెలవడిగి మేమంతా గిరి ప్రదక్షిణానికి బయలుదేరాం ఆ సందర్భమంతా ముందు లేఖ సంఖ్య నూట అరవై ఒకటి కుచేలుని చేతి అటుకులు ముప్పై పదకొండు దీపోత్సవం నాటి రాత్రి భోజనానంతరము భగవానుల సెలవు పొంది ప్రదక్షిణానికి వెళ్లామని వ్రాసే ఉన్నాను లోగడ దీప ముందే తప్ప దీప అయిన వెంటనే ప్రదక్షిణానికి వెళ్లడం అంతగా అలవాట్లేదుట భగవాన్ ఆ విధంగా ఆరంభించడం వల్ల రమణ భక్తులకు అది ముఖ్యమైంది రాత్రి వేళ్ల గనక పై వాళ్లు ఉండరు టౌన్ లో ఉండే రమణ భక్తులు మాత్రం చిన్న చిన్న జట్లుగా పోతూ ఉంటారు మా గుంపులు స్త్రీలేమి పురుషులేమి నుటికి పైగా ఉన్నారు భావ వీధిలో భగవాన్ దివ్య సుందర విగ్రహాన్ని బాహ్యంలో పర్వత శిఖరం మీద ప్రకాశించే జ్యోతిని చూస్తూ పిండి ఆనబోసినట్లున్న పండుగన్నెలలో నడవసాగాము భగవాన్ ప్రదక్షిణానికి వెళ్లే రోజులలో వారిని అనుసరించిన భక్తులు ఇదిగో భగవాన్ కూర్చునేవారు ఇక్కడ ఇదిగో అక్కడ వంట చేసేవాళ్లం ఇక్కడ ఈ సంగతి జరిగింది అక్కడ భగవాన్ ఆ సెలవిచ్చారు అంటూ చెప్పసాగారు వారు అట్లా చెబుతూ ఉంటే నడిచినట్లేదు ఉష కాలంలో జరిగే ఉపనిషత్ పారాయణ వేళకు భగవాన్ సన్నిధిలో ఉండాలన్నా తొందర వల్ల మూడో యామ ఉరిసేసరికి ఇళ్లకు చేరామే గాని లేకుంటే వల్సిందే భక్తులు చెప్పిన ఆ సంగతులు కొన్ని వ్రాస్తున్నాను అంతా మాట్లాడుకుంటూ ఉన్నామలై తీర్థం వద్దకు వచ్చేసరికి భగవాన్ ప్రదక్షిణానికి వచ్చే రోజుల్లో వెనకబడ్డ వారంతా వచ్చి కలుసుకోవాలని ఇక్కడ కొంచెం సేపు కూర్చునేవారు మనం కూర్చుందాం అన్నారు ఒక సరే అని అంతా కూర్చున్నాం భగవాన్ ప్రదక్షిణానికి బయలుదేరడం విరమించి ఎంత కాలమైందో అన్నాను పంతొమ్మిది వందల ఇరవై ఆరు వరకు భగవాన్ ప్రదక్షిణానికి పోతూనే ఉండేవారు అప్పుడు ఎంతో ఉత్సాహంగా ఉండేది అన్నారు కుంజుస్వామి అప్పటి సంగతులు ఏమైనా కొన్ని మాకు చెప్పరాదా అన్నాను సరే అని వెనుక చిక్కిన వారందరినీ కలుపుకుని నడక సాగిన వెనుక ఆయన ఇట్లా చెప్పడానికి ఆరంభించారు ఒకరోజు మాకందరికీ ప్రదక్షిణం వెళ్లాలన్న కుతూహలం కలిగింది భగవాన్ మనవి చేస్తే సమ్మతించి మధ్యాహ్నం భోజనం కాగానే బయలుదేరారు భగవాన్ ప్రదక్షిణం వస్తే నిదానంగా నడవడం మామూలు అందువల్ల ఎవరు మా ఈ ప్రయాణం చెప్పగా విని కలుసుకోలేనా అన్న ధైర్యంతో తినుబండారాల మూట నెత్తిన పెట్టుకుని వేణమ్మ వెనక రాసాగింది మేము సోన దాటేసరికి ఆమె జాడ భగవాన్ కనిపెట్టి వస్తోంది వేణమ్మ ఎవరూ చెప్పి ఎంత బ ఈ చేష్టలు విడువరే అంటూ తిరిగి చూచి చూశాడా అదుగో నెత్తిన మూట సరే ఇందుకు ఇదే శాస్తీ అంటూ గబగబా నడవడానికి ఆరంభించారు ఆమె వారి నడకతో కలుసుకోగలదా అయితేనేమి రొప్పుతూ రోజుతూ వస్తున్నదే కాని నిలవలేదు భగవాన్ గౌతమ ఆశ్రమం దాటేదాకా అదే విధంగా నడిచి వెనక్కు తిరిగి చూచారు ఆమె వడి నడుస్తూ ఉండడం గోచరించింది హృదయం కలిగి రోడ్డు పక్కన కొంచెం దూరంలో ఉన్న మామిడి చెట్టు వైపు దారి తీశారు మేము ను అనుసరించాము భగవాన్ చెట్టు నీడను నిలిచి ఇక్కడ ఆగుదామయ్యా బావి ఉంది ఇక్కడ తప్పితే ఇప్పట్లో నీటి వసతి ఎక్కడా లేదు విడుస్తుందా అంటే అది విడవదు వేనమ్మ అలిసిపోయింది రొప్పుతోంది చూడండి పాపం అంటూ కూర్చున్నారు ఆమె జాడ తెలుసుకోలేక అటు ఇటూ చూసుకుంటూ పిక్కమోహంతో ఆ చెట్టుకు సమీపంగా ఉన్న రోడ్డు దాకా వచ్చి భగవాన్ ఎటుపోయారో జాడైనా తెలియటం లేదే అని విచారిస్తుంటే విని భగవాన్ నవ్వసాగారు కడకు ఆమె మా ఉనికి గుర్తించి వచ్చింది ఆ వెనుక తెచ్చిందేదో అందరితో పాటు తాము తిని కూడా వెంటబెట్టుకుని నడిచారు భగవాన్ నాటి మేమంతా ఆ చెట్టుకు వేణమ్మ మామిడి చెట్టును పేరు పెట్టాం ఈ ప్రదక్షిణానికి రాత్రిలు బయలుదేరి తెల్లవారేసరికి తిరిగి రావడం ఉదయమే వంట పాత్రలతో సహా అన్ని తీసుకుని బయలుదేరి సోనతీర్థం వద్దో గౌతమాశ్రమంలోనూ పచ్చయమ్మన్ సన్నిధిలోనూ మధ్యాహ్నం వంట చేసి తిని విశ్రమించి సాయంకాలానికి ఆశ్రమం చేరుకోవడం ఆశ్రమం అంతగా పెరుగని రోజుల్లో రెండు రోజులు మూడు రోజులు దాదాపు వారం వరకు కూడా మజిలీలు చేసుకుంటూ మకాములు వేసుకుంటూ ఉండి రావడం ఇత్యాదులన్నీ పూర్వం జరిగేవని భగవానే సెలవిస్తూ ఉంటారు కదా అట్లా ఉదయం బయలుదేరి సాయంకాలానికి తిరిగి వచ్చే ఏర్పాటుతో వెళ్లిన ఒక ప్రదక్షిణంలో గౌతమాశ్రమం వద్ద ఆగి పంట భోజనాలు అయి విశ్రాంతి తీసుకున్న తిరిగి బయలుదేరుతూ మిగిలిన పాలు పంచదార మజ్జిగ ఇత్యాదులన్నీ పట్టుకుని నడుస్తున్నాం అడి అన్నామలను సమీపించేసరికి రోడ్డుకు అడ్డంగా తొలిగి అతి తొందరగా నడవసాగారు భగవాన్ జన సంకులం తప్పించుకోవడానికి కాబోలు అనుకుంటూ మేమంతా శ్రీవారించాం భగవాన్ ఆ దోవున అర పోయేసరికి కోనేరు వచ్చింది ఆ కోనేటి ఒడ్డున ఉన్న ఒక వృక్షం కింద ఒక వృద్ధు గొంగడి కప్పుకుని ముంత ఒకటి ముందుంచుకుని కూర్చోనున్నాడు అతని ఎప్పుడూ భగవాన్ ప్రదక్షిణం వస్తే తినేందుకు ఏదైనా తెచ్చి ఎదురుగానే ఇచ్చి వెళ్లేవాడు అతి బీద కాపు ప్రతిసారి అతనికి ఎందుక ఉపద్రవం తప్పించుకుందాం అని భగవాన్ పక్కద్రోవగా పోబోదే అతడు అక్కడే ప్రత్యక్షం తప్పించుకునే వీలేకపోయేది వెంటనే అతన్ని పేరు పెట్టి పిలిచి ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ నిలిచారు భగవాన్ ఆ వృద్ధు నమస్కరించి చేతులు కట్టుకుని నిలబడ్డాడు ఏమి ఎక్కడా చాడే లేదే పాడీ బాగున్నాయా పిల్లలు సుఖమే కదా అంటూ ఏమిటో ఆ ముంత అన్నారు భగవాన్ ఆ వృద్ధు చేతులు నలుపుకుంటూ ఏమీ లేదు స్వామి స్వామి వస్తున్నారని తెలిసింది ఏమైనా తెద్దామని చూస్తే ఇంట్లో ఏమీ కనిపించలేదు మా ఆడదాన్ని అడిగితే కుండలో కూడు దండిగుంది తీసుకెళ్ళు అన్నది ఏమీ తోచక ఇంత ముద్ద ఈ ముంతలో పెట్టుకొచ్చాను ఎదురుగా వచ్చి ఇచ్చేందుకు లజ్జించి ఇక్కడ కూర్చున్నా స్వామి అన్నాడు భగవాన్ సంతోషంతో అరే రే కూడా భేష్ సంకేష్ సిగ్గందుకో అది చాలా మంచిది ఏది ఇట్లా అతడు సంకోచిస్తుంటే ఆ ముంత అందుకుని ఆ చెట్టు కిందనే కూర్చుని సేవకులతో మనం తెచ్చిన సామానంతా దింపండయ్యా అన్నారు సరే దింపాము భగవాన్ ఓ కళాయి తీసి ఆ కూడు దాంట్లో వేసి నీళ్లు పోసి బాగా పిసికి మా సామాగ్రిలో మిగిలిన నిమ్మకాయలు తరిగి ఆ కూడులో పిండి మజ్జిగ పోసి ద్రవపదార్థంగా పదార్థంగా తయారు చేశారు ఆ వెనక దానిలో ఇంత ఉప్పు సొంఠి వేసి ఒక లోటాతో ముంచి తాగుతూ ఆహా ఎంత రుచిగా ఉంది అంటూ మా అందరినీ చూచి మీరంతా ఆ పాలు చక్కెర కలుపుకుని సామాన్ ఖాళీ అయిపోతుంది అన్నారు భగవాన్ ఇవి భగవాన్ తీసుకోరా అని మేమంటే మనకి కూడుందిగా అదెందుకు ఇది సుష్టుగా ఉన్నది ఫష్టుగా ఉన్నది వడను తీరుతుంది బలకరంగాను ఉంటుంది ఎన్నో సుగుణాలున్నవి మీకు ఇది బాగుండదు కాబట్టి అవి త్రాగండి నా వంతు పాలు చక్కెర ఆ వృద్ధుకి ఇయ్యండి అన్నారు భగవాన్ సరే మేమంతా పాలు చక్కెర కలిపి ఆ కాపుకు ఇచ్చి వెనుక అంతా త్రాగాం భగవా కాపుతో ఇష్టా గోష్టిగా మాట్లాడుతూ ఆ కూటిని అమృత తుల్యంగా రెండు మూడు గ్లాసులు త్రాగి కడుపు నిండిందయ్యా రాత్రికి అన్నం కూడా వద్దనిపిస్తోంది మిగిలింది ఇంటికి పట్టుకుపో అని శేష ఆ కాపుకిచ్చారు అతడిది అమృత తుల్యంగా గ్రహించి పొర్లి పొర్లి వచ్చే ఆనంద పుష్పాలను తుడుచుకుంటూ మమ్మ సాగ తన కుటీరానికి చేరుకున్నాడు మొన్న వరకు భగవాన్ సన్నిధికి వస్తూనే ఉన్నాడు కృష్ణుడు కుచీలిని కొంగు అటుకులు తిన్నాడని వ్యాసుడు భాగవతంలో ఎంతో ప్రశంసనీయంగా వ్రాశాడు ఈ ప్రభుని కరుణా విలాసాలు చూస్తే ఇంకా ఎంత వ్రాసేవాడో అన్నాను